కీర్తన రెండు వందలైదు నీవొక్కడవే ఇత్తువు గొల్చిన వారికి శ్రీవల్లభుడవు రక్షించవే నారాయణ పెక్కుజీవులు కువిన పెరిగేరు మోక్షము ఒక్కరును తెచ్చి ఇయ్యనోపరెవ్వరు అక్కజపు ధనరాశులు అంగళ్లలోనున్నవి గర్క్కన కొనయమంటే మోక్షము కొనరాదు ఉన్నవి పుణ్యకర్మాలు వొడ్డి అందే మోక్షము మిన్నక ఎక్కేమంటే మెట్టు పావు ఎన్నగ సంసార ధర్మమిదిగో మోక్షము చూప చన్నమన్న వారికెల్లా సాధనము కాదు పదునాలుగులోకములు పన్నివున్నవి మోక్షము హృదకెక్కించ అవైనా తోడుకావు ఇదివో శ్రీవెంకటేశపరములొసగి హృదయములోనున్నాడవు ఇంక నేల చింత